కళ్ళు ముసుకుం ప్రయోజితం సోదం ఏసు ప్రభా దీవానికి గొప్ప దీవానికి దీవ ఈ దినం మాకు ఇచ్చి ఎంతమంది చూడలేకుండా పరిశునీ దీవానికి దీవానికి పరిశునీ దీవా అలలియ బలవంతుల దీవానికి శుతం చేసాం యేసు ప్రభా అలయ ప్రభా ఈ దినం మాకు ఇచ్చిండు ఈ పగడి పుట్టల ప్రభా మీరే ఆత్మధర నర్పించి జ్ఞానం ధరలు అర్పించి అలలియ నిశక్తి ధర అర్పించి నా దీవాన్ని కరాలిబిడ్డ నడిపించండి ఇంకా ప్రార్థాలుభ నాదివా నితం అలడియా మీరే మాకు నేర్పించమని అలడియా నాదివా నీ సర్వ నీ పోలిగా మార్చమని ఆటగిదారు కాల్చేసి అలడియ నడిపించి అలడియా నాదివా మళ్ళీ ఎట్లా నడవాలా అలాని మీ జ్ఞానంతో మీ తనంతో నడిపించి మా సౌద్ధి తొలగించమనిస్తున్నాం ప్రసీన్ ఒక పాట పాడండి మీరు బహుగా పాలించిన మహిమా కలుగును త్రికి ఈ రీతిగా పాలించినచూ శిష్యులైయుండెదరు ఈ రీతిగా పాలించినచూ శిష్యులై ఉండెదరు మీరు బహుగా పాలించినచూ మహిమా కలుగును తండ్రికి పాలించినచో శిష్యులై ఉండేదారు ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండెదరు నీరు కట్టినా తోటవాలే నీటి ఓటా వాలే నీరు కట్టినా తోట వాలే నీటి ఓటా వాలే నుండేదరు క్షామాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును క్షామాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును బలపరచును మీ కలను బలపరచును మీ ఎము కలను అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా మహిమా కలుగును తండ్రికి ఈ రీతి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ సయ్యా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయాకిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే ప్రతివసంతము వసంతము నీ దయాకిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ సయ్యా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు ना मन सारिधि सामस्कार चेदा सा नमस्कार परिमलिंचुने ना साक्ष्य जीवितमे పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునే పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ సయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో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 పక్షిరాజువై నీ రెక్కలపై మోసి తీవే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించి తీవే యహోవ నిన్నే మహిమా పరచేద స్తుీతా స్తుీతా యహో వా మహిమా పరచేద స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ సయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలా ప్రే చేస్తాం మేడం ప్రభా సోతం మీ ప్రభా ఈ వాక్యం ఆడాలి మేము ధ్యానం చేస్తున్నాం మీరు వాగ్దం చేస్తున్నాం పరిశుద్ధ ఆత్మ మీద సతం సరస్వత్ నడిపిస్తూ మీరు చరపెడ్చం మాకు సత్యం అంటే మీరే మీద ఆశ ఉంది మాకు నేర్పించమని ప్రార్థించం మా ప్రయత్నంలో మీరు అధికారులు లేమని కొని అలా దివానికి సుతం యేసప్రభ ప్రతి ఆటగాలు తీసే దెయ్యాలు కాల్చి ఈ వాక్యం ఎట్లా చెప్పాలా చెప్పేది మీరు యేసుప్రభ వాక్యం ద్వారా మాట్లాడి నడిపించి పరిస్థితి ఆత్మ మా సబ్బుద్ధి తొలగించి ఆటకాలు తీసేసి అలాని ఈ వాక్యం అనే మాకు చూపించామని చూసే నేత్ర మా ఆత్మ అనే తిరగమని ఇసు నడుతాం చదువు ఒక్కొక్క చదువు రాస్త వచ్చే ఒకటో యున్ ఫ్ ఒకటో యుహాన్ బ్రదర్ ఓకే బ్రదర్ వెలుగులో ఉన్నారని చెప్పుకొను చూ తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు అలా ఇక్కడ చూసే రక్షణ పొందినని చెప్తుండ్రు తన సహోదరుకు దూషించేవాడు ఇంకా ఆత్మీయ లేడు ఆయన ఉండంటే ఈ లోకం సంబంధి లోకం సంబంధిగా ఉన్నడని ఇక్కడ యుహాన్ చెప్తున్నాడు దూషించుడు అంటే అంటే దుస్తుడికి సహజ సైతానికి సహజ దుస్తులు అంటే ఆ మీ లోకం సంబంధులు ఈ లోకం అంతా దుస్తుని సంబంధిని యుహాన్ కు ఇది సత్యని ఆత్మంతా బయలుపరచబడి కనుక ఆ తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అలా ఏమన్నాడు పది అజ్ఞలు ఇచ్చాడు ఒక దేవుని ప్రేమించాలా పూర్ణ వేగం పూర్ణ బలంతో ఆ లలియా తన సౌదని ప్రేమించాలా అలా అంటే ఇక్కడ చూస్తే ప్రేమి ప్రేమ ఎందుకి ప్రేమించాలంటే దేవుడు ప్రేమ స్వరూపులుగా నువ్వు ప్రేమించాలా ఆ కలవర చూపించిన ప్రేమ చూపించాలా ఈ లోకమే ప్రేమ ఏమున్నది ఒక నీర లాంటి ఒక పాట ఉంది నాకు అప్పుడు పాట ఉండే భార్య భర్తల ప్రేమ ఒక దీపం లాంటిది దీపం నూనె ఆరిపోయిందో నూనె లాంటిది అలలిగా ఈ లోకమైన ప్రేమ పుష్కల పువ్వు లాంటిది అలలియా ఇంత వాడిపోయిన ప్రేమ అంటే మన ప్రేమ దేశ ప్రేమ ప్రేమ సాక్షి ప్రేమ ఎప్పుడు ఉండే ప్రేమ ఆ ప్రేమనుంచి యోహన్ కు మంచిగా బయలుపరచబడి అలలియా ప్రేమ ఎట్లుంటుందంటే ఆయన ప్రేమిస్తే వాక్యం ధ్యానం పోతే ఆయన ప్రేమ ఆయనను ఎమ్మిడిస్తే ఆయన సాహసం ఉంటే ఆయన ప్రేమ తెలుసేది అలలియా చెప్పంటే ఇప్పుడు భార్య భర్త ప్రేమ మనం ఉండటం కదా మన పిల్లలతో చేసే ప్రేమ ఉందో అది తెలుసుకుపోతుంది అంటే ఆత్మీయంగా మనం దేవుని యోవానియం చేస్తుండూ దేవుని ప్రేమతో చెప్తుండు చదువు బ్ర అతని ఎందు అభ్యంతకర కారణం ఏదియూ లేదు అలయా ఏం అభ్యంతకర అంటే డౌట్ కదా ఏం డౌట్ ఉండదంట ఆయన అభ్యంతం అంటే డౌట్ కదా కదండి వెలుగులో ఉన్న వాళ్ళు అభ్యంతరకరం ఉండదు అని చెప్తున్నాడు డౌట్ ఉందో ఆట తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుకున్నాడు చీకటి అంటే లోకం సాధస్ చీకటి నడుస్తున్నాడు ఆయన ఇంకేమంటాడు ఇక్కడ చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు గనుక తాను ఎక్కడికి పోతున్నాడు అతనికి తెలియదు అలా మన మత స్వార్థాలు ఇక్కడ చూస్తాం గుడ్డోడు గుడ్ గుడ్డోడు అంట గుంతలో పోతానంట అలయా అలా గుడ్డితనం అంటే సైతానికి సైతానికి కలిగింది సైతాన్ని చీకరిస్తుందం వాళ్ళు ఎక్కడ పోతున్నా తెలియదు అంటే మార్గమే తెలియదు ఆయనకు ఎక్కడ పోతు పోతున్నాడు ఆయన బస్ ఎక్కడ పోతు తెలియదు అంట చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాలియా చిన్న పిల్లలారా అంటాడు అలలియ మనం దేవుని పిల్లలంట అలలియా అలలియా అప్పుడు పేతురు చెప్తాడు కదా ఆ పేతుడు చెప్తాడు ఏమని చెప్తాడంటే పల్లకూరంలో గొప్పవాడు ఎవరంటే చిన్న బిడ్డని తీసుకొస్తాడు ఈ చిన్న బిడ స్వభావం ఉంటే కానీ మీరు గొప్పవాడు కాలేదంటే మీరు మార్పు చెందాలా అని చెప్తాడు అక్కడ ఉన్నది మత శ్ర వసిన చెప్పడు అంటే వరకు ఏమున్నారు వాళ్ళు చిన్నపిల్లల మార్పు లేదు ఒక శిష్యులు మీరు మార్పు చెల్లారా అని పదే పదే వేసు ఉంటాడు ఇక్కడ చూస్తున్న చిన్న పిల్లలారా ఏమంటాడు ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయ ఆయన ఆయన నామం బట్టి మీ పాపము క్షమింపబడి అయితే ఇట్లా ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనం పేతులు చెప్తాం కదా మీరు మారు మనసు పొంది ఏసీకి ఇష్టసారి చూడు మనం చూద్దాం వాక్యం ధ్యానం చేసి చూద్దాం ఎట్లా పోవద్దు మనం పేతురాని పత్రిక సారీ అపస్కారం రెండో ధ్యానం థర్టీ ఎయిట్ జూడు బ్ర పేతురు మీరు మారు మనసు పొంది అలా ఇక్కడ ఏమంటుడు ఏమంటుడు అక్కడ అక్కడ చూస్తున్నారు చెప్తున్నారు ప్రజలు చెప్తున్నారు మీరు మారు పొందు పాప క్షమాపణ నిమిత్తము అలా పాప క్షమాత నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామము నా బాప్తీసము పొందుడి అలా పాప క్షమాతం దేనిలో ఉన్నారంట ఏసు ఉండంట అలా ఇక్కడ చెప్తున్నాడు ఏసు క్రీస్లో బాప్తాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అలా అప్పుడు మీరు మారు మనసు పొందితే దేవుని దగ్గర తీతే మీరు మా మా మీరు మారు మనసు పొంది వేసుకున్న వాస్తవం పరిశుభాత్మ వరం మీకు మీకు లభిస్తుందని పొందుతారని అక్కడ పేతులు చెప్తున్నాడు అలా లియా చెప్పింది ఏంది పేతుకు చెప్పినాడు నీకు మనుషులు పట్టే జ్వాలర్ తయారు చేస్తానని చెప్పినాడు కదా మనం చూస్తాం లోకా స్వార్థ అయితే అన్నా అలా ఇక్కడ చూస్తే పేతు ఏం చేస్తున్నాడు దేవుడు తన స్వార్థ ఆరంభించినడు ఇక్కడ అలా అయితే ఇక్కడ మనం అలా ఏం చేస్తున్నాం మనుషులు ఏం చేస్తారంట ఆయన దేవుని వాక్యం అనిపించి మూడు నెలలు వందలు చూస్తారు అయితే ఇక్కడ చూస్తే యువనలో పోతాం మనం చిన్నపిల్లలారా మీ చిన్నపిల్లలారా ఆయన నామము మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిస్తున్నాను మీకు రాయిస్తున్నాను మీ పాపాలు క్షమించబడ్డాయి కనుక మీకు రాయిస్తున్నాను అని ఇక్కడ ప్రభు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అలాని ఇక్కడ ఫాదర్ అని ఉంది మళ్ళా ఒకసారి తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అదుతున్నవాణి మీకు రాయిస్తున్నారు అంటున్నారు ఇంకేమంటాడు ఇక్కడ అనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అలా ఇక్కడ చూసే మూడు చూస్తున్నారు కదా చిన్నపిల్లలా ఇంకా తండ్రిన్నారా యువతన్నారా మీ దృష్టి యువసులు మీ దృష్టిని జయించి ఉన్నారు అలదిగా ఏం చేసిన దృష్టి మీద విజయం పొందినంట ఈలో అందుకోసం మీకు రాయిస్తున్నారు అని చెప్తుండే చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను అలదిగా మనం తండ్రిని ఎరుగుతున్నాం తండ్రి వేసే ప్రవారం ఆయన ఆయన ఆయనకే ఎరిగినం అంటే తెలుసుకున్నాం మనం ఈ రోజు అలా ఈ ధన్యత మనకి ఇచ్చిన ఇచ్చినాడు ప్రభు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను రాయిస్తున్నాస్తులారా మీరు బలవంతులు అలాస్తున్నారా మీరు బలవంతులు అలా మీరేమంట బలవంతులు అంట అలా మీరు బలవంతులు అని దేవుడు అలా అలియ క్రీసులో ఉన్నవారు మన కాక బలవంతుడు ఆయన వాక్యం చేత ఏమన్నది పరిశోధాత్మ మన బలవంతుడు ఉండాలి అలలియా ఈ లోకం బలవంతుడు కానీ మన ఉన్నవారు ఈ లోకంలో ఉన్నారు మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటారు అలలియా మీరు బలవంతుడు కనుక దేవుని వాక్యము మీ అందు నిల్చున్నది అలలీయా ఎట్లా బలవంతనం అంట మనం దేవుని వాక్యం మనం నిల్చున్నా ఎందుకోసమే మనం బలమంతం ఉండటంట అలలియా దేవుని వాక్యం వల్ల ఉన్నారు కదా మీరు బలవంతున్నారు అని చెప్తున్నారు హలో ఇంకేమంటుడు మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను ఆ దుష్టుని మీరు జయించి ఉన్నారు కదా మీరు రాయితున్నాను అని చెప్తున్నాడు ఇంకేమంటుడు ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఇప్పుడేమంటుడు లోకమున వాడిని లోకం ఉన్న దేన్ని ప్రేమించొద్దు లోకం అంటే దుష్టు ఉంది కదా మళ్ళీ చదువు దిలీప్ ఈ లోకమునైనా లోకమైన లోకములో ఉన్న వాటినైనా ఈ లోకంలో ఉన్న వాటికి ఏమంటే కింద చెప్తాడు ఏమున్నట్టడం ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో నుండదు ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీర లోకంలో శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం కదా అయితే షరీకాశ అంటే శరీరం ఉన్నవాడు అంటే శరీరం అంటే పాపంతో కూడి ఉంది శరీరాస నేత్రాస పాపంతో కూడి ఉంది జీవ పాపంతో అయితే ఇది ఎంత దుష్ను కలిగిందని చెప్తాడు చూడూ రోజు కూడా పుట్టినవి కావు అవి లోక లోకమును దాని ఆశయు గతించి పోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరమును నిలుచును ఇది ముఖ్యముది ఉంది దేవుని ప్రేమ మన ప్రేమించే మనం నిత్యం నిరంతమంట అలా నిత్యం అంటే ఈ లోకంలో మనం ఏమున్నాం నిలిచి ఉన్నాము అలా మన కాలం ఊహించే అక్కడ పర మనం ఏమిటాం దేవుని మన నిత్యం ఉంటాం అందుకు పాలు చెప్తారు కదా బతిత కీసే సాగుతే మేలు నాకు మేలే కీడ్ అంటే నరకం సాజస్ కీడ్ అంటే నరకం సాజస్ అందుకోసం ఏంట నేను బతికాలను తీసే నేను బతుకుత అలా ఇక్కడ చదువు చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ ఇది ఏమంట కడవరి కంటే లాస్ట్ కదా కడవడి గడియ కడవడి గడియ ఈ లాస్ట్ గడియ కనుక విరోధి వచ్చినని తంటిది కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అలా ఈ మత్స్యస్వర్త మనం ఇరవై నాలుగులో చెప్తాను కదా ఫస్ట్ ఏం నీ రాక ఏంది ప్రభా అంటే ఫస్ట్ మీరు మోసపోకూడి నా పైన అనేకులు వస్తున్నాడు అనే అనేకులు వస్తారు ఇక్కడ యుహన్ ధర దేవుని ఆత్మ ధర నడిపించు అనేకులు బయలు ఉన్నారు ఇక్కడ అనేకులు అన్నారు అని ఇక్కడ యుహాన్ భక్తుడు చెప్తున్నాం ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొని మనం తెలుసుకుంటున్నాను మనం తెలుసుకోవాలా వారు మనలో నుండి బయలు వారు మన సంబంధులు అలా మనలో నుండి బయటపడాలంటే సత్యం తెలుసుకొని ఏం చేసి అసత్తంలో అంటే మార్గంలో తప్పిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిండు మార్గం నుంచి అలా చెప్పే దేవుడు రాక దగ్గర మనం ఏం చేయాలా అలా ఆయన భారం మనం ఏం చేయాలా సేవ చేయాలా అలాంటి ఇతరులకు మనం బలపరచాలా ఇతరులకు బలపరచాలా అనలిగా ఒక వాక్యం చూస్తా బ్రదర్ పిలిప్ లాంటి పత్రిక పిలిప్ రెండో ఫిలిప్ ఎన్నో వచ్చినాం బ్రదర్ ఫస్ట్ నేను చదువు అవునా క్రీస్తునందు ఏ హెచ్చరికనైన క్రీస్తుందు ఏ హెచ్చరికైన ప్రేమ వలన ఏ ఆదరణైన ప్రేమ వలన ఏ ఆధారమైన ఆత్మయందు ఏ సహవాసమైనను ఆత్మందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను దయారసమైనను వాత్సల్యమైనను బాక్ష్యమైన ఉన్న ఎడల ఉన్న ఎడల మీరు ఏక మనసుకు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి అలాది ఏక మనసు కలగాల అహలదిగా ఏ ఒక్కటే చెప్పండి అలదిగా అపోతరం ఏం చేయండి వాళ్ళు రొట్టె ఏడ్చలో సవాస మందు ఏమైంది ఏకము ఉండి ఉండే అక్కడ ఉండే అపచకాలంలో చూస్తే ఇక్కడ పిలిప్ సంగని పౌల భక్తులు చెప్తుండ్రు మీరు ఏక మనిషి కలిగి ఉండాలా అలా ఏక మనిషి కలిగి ఉండాలా ఇంకేమంటుడు ఏక భావము గల గలవారుగా ఉండి ఏక భావము కలిగి ఉండండి ఒక్క దాని అందే నా సంతోషమును సంపూర్ణము చేయుడి హలో అలీగా ఒక్కదాని నా సంతోషం సంపూర్ణగా చేయడు హలగా నేనంట పౌలు ధర దేవుడే మాట్లాడుతున్నాడు హల్ అలీగా పౌలు ధర దేవుడు అక్కడ మాట్లాడు సంతోషం ఆయన సంతోషం ఏమైంది మీరు ఫలించారా మీ ఫలించారా మీరు దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలి సంతోషం పరుపూరి చేయమని చెప్తున్నాడు ఇంకేముంటుడు కక్ష చేతనైన కక్షను చేయొద్దు రుధా చేతనైన చేయక ఇది చేయొద్దు మీరు వినయమైన మనసు గలవారైలియమైన మనసు హలలియా మన ప్రభుత్వ భూలోకం నుంచి ఎంతగా తగ్గించుకున్నాడు భూలోకం ఎంతగా వినియమ తగ్గిక స్వాతి మనసు ఏం లేదు సామాద జీవనం మిన మనసు వినయ మనసు గలవారై ఒకరిని ఒకడు తనకంటే కంటే ఎంచుచు ఎంచు తనకంటే తన కంటే యోగుడని మీలో ప్రతివాడును మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక అలాది సొంత కార్యంలో కాక మీ సొంతకరం చేసుకుంటారు కానీ సొంతకరం ఏంది అలాది పిల్లలు భార్య ఎవరితో డ్యూటీ చేసుకోవాలా ఇది చేసుకోవాలా సొంతకరం ఇది ఉంది మన బాధ్యత కనుక ఇది దేవుడు పెట్టిన బాధ్యత ఇది ఇది చేస్తున్నాం కాక కా, ఇంకేమంటాడు ఇంకోటి చేయమని చెప్తుడు పాలు భక్తుడు ఇతరుల ఇతరు కార్యములను కూడా చూడవలను ఇతర కాలవి చూడవలను అంటే దేవులకు స్వార్థ చెప్పాలా ఇతరులువి మనం చూడాలా చెప్తున్నాడు అలా ఇతర కాలం చూడాలా ఇతర కాలేలువి చూడాలా వాళ్ళకు స్వార్థ చెప్పాలా ఎగ్జామ్ ప్రార్థించి చేయాలా మన ఇతర కార్యాలంటే వాళ్ళకువి చేయాలా అని చెప్పు చెప్తున్నాం బ్రదలు క్రీస్తు యేసునకు కలిగిన క్రీసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అలలియా ఏమంటుండడు మీ క్రీసు కలిగిన ఈ మనసు కలిగి ఉండడు అలలియా దేవుడు మనసు మన కలిగి ఉండాలా అలలియా అంటే దేవుడు మనలో ఉండాలా అలలియా ఉంటే పాలు భక్తుడు ఇక్కడ కాకు ఇక్కడికి కక్ష ఉండొచ్చు భేదం ఉండొచ్చు ఇతర కాలాలు చూడలేకపోవచ్చు కానీ ఇతర కాలాలు మీరు చూడాలని చెప్తున్నాడు అలా పావులు ఏం చేస్తున్నాడు అలా ఏం చేస్తున్నాడు ఆయన మీ తన కార్యం చేసుకొని ఇతర కార్యం చేస్తున్నాడు అంటే ఇతరులకు చూస్తుంటే అంటే ఇతరులకు స్వార్థ చెప్తున్నాడు ఇతర దగ్గర నడిపిస్తున్నాడు అలా చెప్పంటే ఇతర కారులవి చూడాలా మనం అలా లీయా అన్నుంటాడు ఆ చదువు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ కానీ మనుష్యుల పోలికగా పుట్టి అలలియా చూడండి క్రీస్ కోసం చెప్తున్నారు ప్రభు కోసం చెప్తున్నారు మనిషిగా పోలిక పుట్టుకొని దాసుని స్వరూపమును ధరించుకొని అలలియా దాసుని స్వరూపం ధరించుకున్న అలలియా అంటే దాసు అంటే ఏంది పనివారు కదా అలలియా తన్ను తానే రిక్తునిగా చేసుకొని అలా చన్నతనే రెత్తిగా చేసుకున్నా అనే ఏసు ప్రభు కోసం చెప్తున్నాడు అలలిగా మీరు ఎట్లా ఉండాలా ప్రభుని పోలిగా నడుచుకోవాలని అక్కడ పిలీప్రాని పత్రిక పావులు ఏం చేస్తున్నాడు వాళ్ళకు దేవుని వాక్యం అక్కడ చెప్తున్నాడు అలలియా అలలి ఈరోజు పావులు లేడు కనుక దేవుని వాక్యం మనకు చెప్తుండ్రు అలలిగా కావచ్చు ఇట్లా ఉండొచ్చు మనం సొంతకాలంలో బిజీ ఉండొచ్చు నా పిల్లల భార్య అదివి ఒక బాధ్యత కనుక ఇతర కాలలువి చూడాలా అలది మన బంధులు కావచ్చు అలలి మన స్నేహితులు కావచ్చు పురుగు ఇతర కాలాన్ని మనం చూడాలా అలలియా చూస్తేనే వాళ్ళు దేవుని చూడగలరు పౌలు ఎట్లా ఏసు ప్రభుని చూపిస్తున్నాడు ఆ శిల్వ స్వార్థ మనం చూపియాలా అలలియా చూపిస్తే ఏమవుతుంది పౌలు ఏమండును నా ఆనందం సంపూడైతే అక్కడ దేవుని మనకు సంతోషం పెడుతు మనం పెట్టగలం అలయ్య చదువుకుంటాడు మరియు మరి ఆయన ఆయన ఆకార మందు మనుషుడుగా ఆకారం కనబడి కనబడి మరణము పొందునంతగా మరణం పొందుతగా అనగా సిలువ మరణము పొందినంతగా సి మరణం పొందంతగా విధేయత చూపిన వాడై విధేత చూపి తండ్రికి విజేత చూపిన వాడై తాను తగ్గించుకొని అలా తన తన తగ్గించుకుని అలాలుయా అలా ఏ శుప్రభ నడుచుకుని అంట అట్లనే మనం ఆ మార్గంలో మనం తగ్గించుకొని నడుచుకొని ఇతర ప్రేమలు చూపించాలా అలా ప్రేమలు చూపించాలా మనల్ మూడు ఉండదు నేత రాశ ఇది మనకు ఉండొద్దు మనకు అలా అలుయ్య అలా ఇది ఉండొద్దు అంటే దేవుని వాక్యంతోనూ చదువుతుంటే స్నానం చేస్తుంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇంత మన నేత రాశంటే మనకు తెలుసు ఈ లోకంలో నేత్రాశ జీవకుంటం సైతాన్ వల్ల కలిగి కనుక ఆ చీకటి కిరలు మనలో ఉండద్దు అని ఇక్కడ ఇక్కడ యుహాన్ భక్తుడు మనకు ఒకటి వ్యూహాన్లో మనం చెప్పినట్టు చూస్తున్నాడు ఇక్కడ పౌలుపి చెప్తున్నాడు కక్ష ఉండద్దు ఏమంటే ఈ ప్రేమ సిద్ధంగా ప్రేమ చెప్పాల ప్రేమతో చెప్పాలని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు కనుక తీసుకలిగిన ఈ మనసు ఆ సిల్వను చూపించిన మంచి స్వార్థ చెప్పి ఇతరులకు ప్రేమ ప్రేమ చెప్తున్నాడు ప్రేమిస్తే వాళ్ళని మాట వింటారు దేశం ఉంటే రాదు అలా ప్రేమ చెప్పి మనం చాలా మన పిల్లలు కానీ ఎవరు కానీ మన దేవుడి ఒక స్వార్థ చెప్పి రక్షణ వల్ల నడిపించాలి ఒకటి వార్తలు చూస్తాం బ్రదర్ మతైస్ వార్త చూడు మతై స్వార్త ఐదో ఎగ్జామ్ ఇక్కడ శిష్యులతో దేవుడు మాట్లాడుతుంది చెప్తుంటే ఐదో ఎగ్జామ్లా మనం చూద్దాం ఇక్కడ ట్వంటీ ఎయిట్ చూడు నేను మీతో చెప్పినది ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు నేను చెప్పిన ఒక స్త్రీని మోహపుతో మోహపు చూపుతో చూచుప్రతి వాడు మోహూపు చూపు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అలలీయ జీవుడండి హళలియా ఇక్కడ ప్రభు చెప్తున్నాం ప్రభు ఏం చేసి సంపూర్ణంగా చెప్తుంది ఇక్కడ అలలీయ మోహ చూపులతో చూపున ఉదయం అప్పుడే పిచారం చేసి ఉన్నాడు అలలీయ చూస్తా ఈ వాక్యాలు మనకు మనం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కనుక మనం మీ దండున మనం అలా ఈ వాక్యాలన్నీ మనకు చెప్తున్న ప్రభువు ధర అలాగ మన పౌరుల ధర చెప్తున్న పరు ఈ వాక్యం చూస్తున్నాం అలాగ మౌన చూపులు అంటే నేత్రాసవి చూస్తే ఉదయంలో ఆయన చేసినట్టు అలా అయితే పాత నియమంలో చూస్తే పాత నియమంలో చూసాం ఇక్కడ ఆదికాండం చుడుకురా ఆదికాండం ఇరవై ఒకటి పాదకాండం ఇరవై చూడుకురా ఇరవై కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము అలా ఇక్కడ అభిగ్రహం గురించి మాట్లాడుతుడు బ్రదర్ ఇక్కడ అభికేంద మాట్లాడుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ నా ఆరు జుడు బ్రదర్ అందులో దేవుడు అవును యథార్థ దీన దీన్ని చేసివని నేను ఎరుగుదును ఏము ఇక్కడ చూస్తున్నాడు ఇక్కడ అభిగ్రహం గురించి మాట్లాడుతుడు ఇక్కడ ఏమంటాడు ఇక్కడ సారా ఇసంలో జుడు ఆరులో ఏమంటాడు ఇక్కడ అందుకు దేవుడు అవును యదార్థ హృదయముతో దీన్ని చేసి నేను ఎరుగుదును నేను ఎరుగుదును అలా ఇక్కడ చూసి ఏం చేస్తుంట అన్నదమ్ము చెప్పినప్పుడు ఇక్కడ ఖర్చు నా ఉద్దం చెప్తాడు సారాని మనుషుల ఉద్యంలో ఏం చేసుకుంట వెళ్ళి చేసుకోవడానికి ఆలోచించిన ఈయన అలా అయితే ఈయన చెప్తాను నేను పోలేదు కదా చేయలేదు కదా అంటే దేవుడు ఏమంటున్నాను నువ్వు పాపం చేసుకు ఇక్కడ నాలుగు అధ్యయనం చుడు ప్రే నాలుగు చుడు అయితే అభినయకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇతి గల జనమును అతము చేయుదువా ప్రభు మాట్లాడు ఇటు నీతి జనమును నువ్వు కథం చేయవా అని అభినయకు రాత్రి వేళ దేవుడు అభినయంతో మాట్లాడుతును ఈమె నా చెల్లెలేని అతడు నాతో చెప్పలేదా ఈయన చెల్లెని అతను చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అని చెప్పలేదా నేను చేతులతో ఏ దోషము చేయకం చేయక అని చెప్తున్నాడు ఇక్కడ యథార్థ హృదయముతో ఈ పని చేసి నన్ను యథార్థ ఉదయంతో ఈ పని చేసింది అని అభినయ చెప్తు ఇక్కడ ఇప్పుడు ప్రభు ఏమంటు ఇక్కడ అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితని నేను ఎరుగుదును నేను ఎరుగుదును అలా ఉదయంలో చూసే దేవుడు ఉదయ రాష్ట్రలు చూసే దేవుడు అలా అందరు పై పైకి చూస్తే చూసే దేవుడు ఉదయ ఆయన దాగిది ఏది లేదు అలా అభిలేకంలో ఏం ఉదయంలో జరుగుతుంది దేవుని కలబడినంట అందుకోసం ఏ దేవుడు దిగి వచ్చి అభినయంతో మాట్లాడుతున్నాడు అలా నువ్వు చేసిది అని చెప్తున్నాడు కానీ నేనేమంటున్నాను నేను చేయలే కదా పోలే కదా అని చెప్తున్నా మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను పాపము చేయకుండా అందుకు నేను నిన్ను కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించము ఆ మనుషుని భార్యను తిని అప్పగించుము అతడు ప్రవక్త అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును అతన్ని నీ కోసం ప్రార్థన చేయను అతను ఒక ప్రవత్త అని చెప్తున్నాడు అలాది అభినయ నుంచి మామూలు మనుషులు అనుకున్నా కనుక దేవుడు చెప్తున్నా అతను ప్రవత్త అతను ఒక భార్య అతను అని అని చెప్తున్నాడు అక్కడ కానీ వీళ్ళు దాసు దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ అభినయకు పూర్తిగా చెప్తున్నా నువ్వు బ్రతుకుదు నువ్వు అతను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుదు నీవు ఆమెను అతను అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చేదరని తెలుసుకునమాని స్వప్నమందు అతనితో చెప్పాను స్వప్నందు అతను చెప్పాను అలా లు ఏ ప్రభు ఉదయం దేవుడు కనుక అభి అభిగ్రేఖ గ్రహించలేని స్థితిలో ఉన్నాడు అలాగే ఆయన ఉదయంలో ఉంది బయట పెడుతున్నాడు ఉదయంలో ఉంది బయట పెరిచి అతనికి నీ యొక్క రాజ్యంలో నీ యొక్క ప్రజలని నిత్యంగా సశుద్ధుడు అని దేవుడు ఏం చేస్తున్నా హెచ్చరిక చేసిన కనుక ఆ అభిలేకంలో ఇంకా భయం వచ్చింది అప్పుడు పొద్దుగా అనేసి చెప్తాడు అలా ఏంటంటే ఏంది మనల్ని ఇంతవి పాపం ఉండకుండా ఏసు ప్రభు పరిస్థితుల్లో జీవించి మనం ఈ లోకంలో ఈ లోకంలో మహిళ అంటక దేవుని వాక్యం ఎట్లా చెప్తుంది జీవించి దేవుని మహిమపరిచి అలా మన సంతోష పెట్టే లేక మన బిడ్డ ఉండాలని దేవుడు ఇచ్చిన వాక్యం దీవించే గాక అమీన్ బ్రదర్ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ అయ్యని నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఈ గడిచిన కాలమంతా ప్రభ నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి నాయ తండ్రి ఈ దినముకుని నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ అయ్య నీకే యుగయుగములకు కలుగును గాక అవును ప్రభ నాయన తండ్రి ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశయో నేత్రాశ జీవపు డమ్మ అన్నో అవి మీ నుంచి కలిగినవి కావు ప్రభ కాబట్టి ఈ లోక సంబంధమైనవే ప్రభ కాబట్టి ప్రభ నాయన తండ్రి మీ సంబంధమైనవి ఏవో అవే మేము నాయనా తండ్రి మేము ప్రేమించాలా ఆసక్తి కనబరచాల ప్రభ ఈ లోకమును కానీ లోకంలో ఉన్న దేని మీద నాయన మా మనస్సు కానీ మా హృదయం కానీ దాని మీద పోకుండా ప్రభ నాయన తండ్రి నీ వైపే ఉండాలా ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా గతించిపోతుంది ప్రభ కాబట్టి నాయన నీ చిత్తము జరిగించే వాళ్ళు నిరంతరం నిలుస్తురు అని చెప్పినావు ప్రభ కబట్టి మేము నీ చిత్తము నెరవేర్చే వారి మీద ఉండాలా ఆ రీతిగా మేము నిరంతరం వెలిగింపబడాలా ప్రభ కాబట్టి ప్రభ ఈరోజు నాయన తండ్రి క్రైస్తవ సంఘాల్లో ప్రభ తండ్రి దేవుని వాక్యాన్ని ఆచరిస్తూ ప్రకటిస్తూనే ఒకరి పట్ల ద్వేషాలు కలహాలు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ప్రభ ఒకరి మీద ఒకరు నాయన సనుగుతూ గొనుగుతూ ఈరోజు క్రైస్తవ జీవితం భయంకరంగా భ్రష్టత్వంలోనే ఉంది ప్రభ అనేకులు నాయన ఆ ఆజ్ఞలు అతిక్రమించి నాయన తండ్రి ఇష్టానుసారంగా ప్రభా నాయన బుద్ధిలేని లేని కన్యకల్లాగా బుద్ధి లేని వాళ్ళలాగా ఈ లోకమంతా ప్రవర్తిస్తున్నారు ప్రభ కానీ ప్రభా నాయనా తండ్రి మీరు సమస్తం నెరిగిన దేవుడు సమస్తము చూసే దేవుడు ప్రభ కాబట్టి మా హృదయాలను కూడా మీరు పరీక్షించండి పరిశోధించండి మాలో ఏముందో ప్రభ అలాంటి గుణగణాలు ఉంటే వాటిని తీసివేయండి ఈ వాక్యం ద్వారా శుద్ధీకరించండి నాయన మమ్మల్ని పవిత్రపరచండి ప్రభ కాబట్టి నాయన మాలో ఏ కక్షలు కానీ నాయన తండ్రి ఏవి లేకుండా నాయన ఏక మనసు కలిగి ప్రభ ఏక ప్రేమ కలిగి ఉండమన్నావు ప్రభ కాబట్టి అలాంటి హృదయము మాకు అనుగ్రహించండి ప్రభ నాయన ప్రభ రోజు సేవకుల్లో కానీ సంఘాల్లో కానీ నాయన ఉన్న గ్రూపుల్లో కూడా ప్రభ ఎవరికి ఏక లేదు ఏక లేదు ఎందుకంటే ప్రభా నాయన మనుషులు ఇష్టానుసారంగా వాక్యానికి అవిధేయత కనపరిచి నాయన వాళ్ళ నోటికి పని చెప్తూ నాయన జీవిస్తున్నారు ప్రభ మాలో అలాంటి గుణగణాలు లేకుండా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభ కాబట్టి ఈ లోకంలో నాయన మీరు తండ్రి ఎంతగానో నాయన మీరు రిక్తునిగా ఉండి తగ్గించుకున్నారు ప్రభా కాబట్టి అలాంటి మనసుని అలాంటి ఆయుధంగా మేము ధరించుకోవాలా ప్రభ మేము అందరితో ఏక ప్రేమ కలిగి ఏక మనసు కలిగి నాయన ఈ లోకానుసారంగా మేము జీవించకుండా నడుచుకోకుండా ఈ లోకస్తుల్లాగా మేము అలాంటి ఆలోచనలు మేము తలంచకుండా ప్రభా నాయన నీ చిత్తము నెరవేర్చే వారిగా మేము దాని కొరకు నాయనా నీ ఆత్మయందు ఎందు తీవ్రత ఆసక్తి కలిగి మేము ఉండాలా ప్రభ కాబట్టి వాక్యంధార నువ్వు చూపించినావు ప్రభాయనా తండ్రి కాబట్టి ప్రభా నాయన తండ్రి ఒక స్త్రీని మోహపు చూపులు చూస్తే నైనా వ్యభిచరించినట్టు అన్నావు ప్రభ కబడ్డీ ప్రభాయన మా కళ్ళకు మీరు స్వస్థత అనుగ్రహించండి మా హృదయానికి నాయన మా తలంపులకి నాయన మీరు స్వస్థ అనుగ్రహించండి ప్రభ సమస్తం మా దేహంలో ఉన్న ప్రతి అంతరేంద్రియములకు ప్రతి అవయవానికి మీరు స్వస్థత అనుగ్రహించి ప్రభ దాన్ని నాయన మీలో సంపూర్ణంగా పరిపూర్ణంలాగా అయ్యే విధంగా ప్రభ నాయన మా శరీరాన్ని మార్చండి మాలో ఏమున్నా కానీ శరీర సంబంధమైన అన్నిటినీ మా తండ్రి మేము మృతం వాటిని విడిచిపెట్టి ప్రభ నాయన ఆత్మను మేము ధరించుకొని ప్రభ ఆత్మ తీవ్రత కలిగి మేము ముందుకెళ్ళాలా ప్రభ వాక్యం ధర ఈ దినం మీరు మాతో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతుంది విదే ప్రభ తన సహోదరిని ద్వేషిస్తూనే ఉన్నారు ప్రభ కాబట్టి నాయన రకరకాల సంఘాలు రకరకాల బోధకులు నాయన ఇష్టానుసారంగా విచ్చల వీడిగా ప్రభా నాయన వ్యభిచారం లాగా అపవిత్రపరుచుకొని ఆయన ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ విచ్చల వీడిగా జీవిస్తున్నాయి ప్రభా నీ ఉగ్రతకి వాళ్ళు నాయన దగ్గరగా ఉన్నారు ప్రభా కాబట్టి వాళ్ళకి మేము ప్రకటించాలా ప్రభా నాయన తండ్రి ఎందుకంటే చూసి కూడా చూడలేని గుడ్డితనంతో ఉన్నారు ప్రభా బుద్ధి ఉండి కూడా నాయన బుద్ధి లేని కన్నికల్లాగా సమర్థించుకుంటూ నాయన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఇష్టానుసారంగా ప్రభా నాయన నీ పట్ల భయభక్తులు లేకుండా ప్రభా తండ్రి నాయన చెడుతనమును ప్రేమించినారు కాబట్టే ప్రభా నాయన అపవిత్ర పరుచుకొని వ్యభిచరించగలుగుతున్నారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రభా ఈ లోకమంతా ఎక్కడ చూసినా నాయన ఇదే కనిపిస్తుంది ప్రభా నాయన కాబట్టి నాయన మాలో అలాంటివి ఉంటే మేము కూడా ఆ రీతిగా మేము కూడా జీవిస్తుంటే నాయన మమ్మల్ని పరిశుద్ధపరచండి ఆయన వాళ్ళకి మేము చెప్పాలా ప్రభా నాయన వాళ్ళ విధానాలు వాళ్ళ బోధలు ఎట్లా ఉన్నాయో సమస్తము మేము ప్రకటించాలా ప్రభా దాని కొరకే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి ప్రభ మాకు మార్గము త్రోవ మీరు సరళం చేయండి వాక్యం స్వరం ద్వారా మాట్లాడినావు ప్రభా ఈ నేను విశ్వసిస్తూ స్వీకరిస్తూ నా హృదయంలో నేను భద్రపరచుకున్నాను ప్రభా నాయన నీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి ఆ ప్రార్థించండి బ్రదర్ ఒక్కొక్కరిగా భా నాదీమాని శుతం బ్రహ్మ సాగు వాక్యం మాట్లాడే శుభ్రీ శుతం అలలీ భక్తుడు ప్రభావం చూడాలి ఐశ్వ్రభ అలలి అనాదివానికి శుతం మేము చూసి వాళ్ళకి ఈ వాక్యాలని ప్రకటించాలా లంబరేసి ప్రకటించాలా మాల అవిజేత ఉంటే తొలగించని నీకు విజేత చెప్పాలా పీతి సేవని ఎందుకు భయం బలి పీతిగల సేవ సాధించని అలలీ అనాదివానికి శుతం చేస్తాం అలలీ ఐశ్వ్రభ నాది నేత్ర రాష్ట్ర జీవకుడు మాలో ఉంటే ప్రభ తీసేయని సాధికల మన ధీన మనసు మాకు ధరింప చేయని ఏసు ప్రభ ముఖ్యంగా ఆ కలవలి ప్రేమ మాను ఇంధంలో పొంగి పారాలు ఏసోప్రభ నా దీవాన్ని శోధం చేసం ఆత్మ ఫలాలు ఉండాలి యశోప్రభ మీది కానించేని నాది ఆ గొప్ప జనం కనుకరించే ప్రార్థం అలా వాళ్ళ శ్రమించమని ప్రార్థం వాళ్ళ ఆత్మ తెలివండమని ప్రార్థం వాళ్ళకు ప్రభ రక్షించుకోమని ప్రార్థం శిల్వదేవి నడిపించండి జ్ఞానం తెచ్చండి వాల్వి ఆత్మ తెరవండి సుప్రభ వాల్వి ఉదయంలో ప్రభా అల మీరు ప్రసిద్ధాత్మకు సత్యం గ్రహించాలా నిన్ను ఎండించాలా నిన్ను సంతోషం పెట్టాలా విశ్వ్రభ అలాగా మీరు కార్యం చేయండి అలా అనాది మని సతం వైరస్ బిర్రబిటర్లు ప్రభావం తాకి స్వస్సపరచని అలా ఆత్మ తెరవండి వాళ్ళవి రక్షణ తెచ్చని ఎంతో వైద్యులు బిర్రపడి ముంటి స్వస్సపరచను వ్యాక్సిన్ నీకు సూత్రాలు చేస్తున్నాను విశ్వ్రభా ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆత్మ తెరువులు వాళ్ళు రక్షణ పొందాలా నా దీవానికి స్వతం భయంకర తెగులు వస్తున్న విశ్వ ప్రభా అలలియా తెగులు మీరు ఆపమని ప్రార్థిస్తూ ప్రభా అలలియా కొంచెం కనికరించే ప్రార్థు ప్రభా అల నా దీవానికి సొంతం స్వార్థ పోవాలా రక్షణ పొందాలా మీరే కార్యం చేయని కేట్టని తాకంట డ్యూటీలో పోతున్న కనిచేయని వాళ్ళ కుటుంబంలో శాంతి సంవాదం ఇచ్చి పరిశుద్ధాత్వం నింపండి కుటుంబ కుటుంబం సేవలు చేయాలా విశ్వ మీరు కార్యం చేయని ఆడగా తొలిగియ్యాలి కాల్చి దురాత్ని కాల్చేయని నా ప్రభావానికి శతం అలలియా మా ఉదయంలో సంపూర్ణ వాక్యం నివీసించాలా నేను దానం చేయాలని సాయం చేయండి అలలియ నాదివానికి అలలియాభ అలలియా నేత్ర మాకు దయచని చూసే నేత్ర దళలియా నాదివాణి మీరు సాయం చే ప్రేమ శబ్తాన్ని సాయం చేసి ఆకలి సిద్ధపచ్చి మరణిస్తున్న ప్రసమీన్ సూత్రం ప్రభ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమయడానికి వందాలి సయ గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభ మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీల మీద పెట్టుకున్నారు ప్రభ దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రహించిన నైనా గొప్ప దేవానికి దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీవకులు నిలబెట్టుకున్నారు దివారాతు మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా అన్నికే కృతజ్ఞతలైనా అన్నికే స్థితులు స్తోతలు అర్పించుకున్నమైనా సమస్త గణత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరుని యుగ యుగంలో నీకే కలుగును కాక నా ప్రభా నా తండ్రి ఈ యొక్క మధ్య కారణ సములనైనా మీ సందులు నిలబెట్టుకున్నారు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు పరిశుద్ధులకు తండ్రి నీకే వర్ణాలు అర్పించుకుంటున్నామైనా ఈ లోకమైన లోకములు వాటిని ప్రేమించడానికి వీలెడు ప్రభావ ఈ లోకములంతా శారీరకమైనది జీవపడం ప్రభా నేత్రాసే ప్రవ నేను ఇవన్నీ ఇమిడి ఉన్నాయి ప్రవ ఆ రీతిగా జీవిస్తే మీ ప్రేమ ఉండదు ప్రవ్వా కాబట్టినైనా మేము ఆ రీతికి ఉండకుండా ప్రభావ ప్రతి దశలోనైనా మీకు సమర్పించుకొని మేము జీవించే పిల్లలుగా చేయండి గొప్ప దైవానికి వర్ణాలి సయ్యా మీరు అక్కడ తొరుగుంది ప్రభావ మేము సిద్ధపడాలని మీరు సిద్ధపరచాలా ప్రవ సేవా జీవితంలో ప్రభావ నైనా మేము ముఖం ముందుకు అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మీరు ఎక్కడ అవకాశం ఉంటే ప్రవ ఎక్కడ నడిపిస్తే అక్కడ పోవాల ప్రభావా ఒక స్థలంలో ఉండేది కాదు ఒక ప్రభావా అనేక ప్రాంతాల్లో మేము వెళ్ళాలా ప్రాభా ఆ రీతిగా మిమ్మల్ని ద్వారా తీసి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వర్ణాలు నీకు ఎతజ్ఞతలు అర్పించుకుంటున్నాము అయినా మీరు అక్కడ పర్యంతరం ప్రభావ మేము ఆ రీతి మేము మీ పేరు జరిగిన ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు అనేక చోట అనేక ప్రాంతాల్లో మారు మంచి రక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రభావ శరీరంగా జీవిస్తున్నారు అండి వాళ్ళని ఏ రీతిగా మేము సిద్ధపరచాలా ప్రభావ మీరే మాకు సహాయకులు ప్రతి దశలో ప్రభావ మీరు ఒక పని మీరు మాకు అప్పచిస్తున్నారు ఏది ఏదైనా తోటాన్ని ప్రభావ మేము సేద్దం చేయాలంటే ఎంత ఓర్పు సహనాలు అవసరం ప్రోభ కాబట్టి ఈ రోజు క్రైస్తవ సంఘం ఓర్పు లేదు సహనం లేదు ప్రభావ ఎవరు ఇష్టాంతరంగా వాళ్ళు జీవిస్తున్నారనైనా శరీరంగా జీవిస్తున్నారు ఆ కొత్త బోధలు ప్రకటిస్తున్నారనైనా ఆ రీతిగా ప్రభా కొండలు చెప్పుకుంటున్నారు ప్రభావ మనుషుల మీదనైనా గొప్పదేవా ఆ రీతిగా క్రైస్తవ సంఘం ఆ రీతిగా ఉన్నప్పుడు పౌలు హెచ్చరించినారు ప్రాభా కాబట్టి సంఘం అనేది ప్రభా సత్యానికి ఒక స్తంభంలాగా కాబట్టి ఈ రోజు స్తంభంలాగా లేదు ప్రభావ సంగమనైనా గొప్పదేవా అది కూలిపోయిన పిల్లర్ లాగా ఉంది ఆ రోజు ఈ రోజు వరకు కూడా ప్రభావ అది మేము నిలబెట్టాలా దాని పునాదులు మేము సరి చేయాలా ప్రభా మీ సేద్యం ప్రొటెక్ట్ చేయాలా ప్రభావ ఆ రీతిగా మేము నడిపించమని ప్రదిష్టమైన ఆ పనికి తగిన ప్రయాసములు మేము ముందుకు పోవాలా ఇంతవరకు మాకేం తెలియదు ప్రభావ ఆయన మీరే ఆ పని మాకు నేర్పించండి ఎట్లా సేద్యం చేయాలా ఏ రీతిగా రాళ్ళు ఏరేసేయాలా ఏ రీతిగా దున్నాలా ఏ రీతిగా విత్తనం వేయాలా సమస్తం ప్రభావం మాకు అనుగ్రహించండి ఒక విధానం నుంచి ఒక విధానానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారనైనా ఒక దశ నుంచి ఒక దశ నడిపిస్తున్నారు కాబట్టి ప్రవ్వా మేము ఆ రీతిలో మేము ముందుకు పోవాలా మీ వాక్యంలో మీ జ్ఞానంలో మీ అభివృద్ధి పొందాలని సహాయపడండి మీరే మాకు సహాయకులనైనా గొప్ప దేవ నీకు వన్నాను చెల్లిస్తున్నాం ఈ లోకంతో మాకు ఎలాంటి పని లేదు ప్రభావ మీతో మాకు పనినైనా మీరు ఒక పని మాకు అప్పచెప్తున్నారు ప్రభావ ఆ పనులను మేము ముందు కొనసాగల ప్రవ్వ గొప్ప దేవ మీరే మాకు సహాయపడండి ఆ పని మేము మర్చిపోకుండా ముందు కొనసాగలే సహాయపడండి మీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరిచినారనైనా ఈ లోకం అంతా కలుషితంగా అయిపోయింది ప్రభా కలుషితమైన దాన్ని ప్రభావ మేము మల్టిఫై చేయాలా దాన్ని నుంచి ప్రభావ గొప్ప జనాన్ని బయట తీసుకొని రావాలా ప్రభా ఆ ప్రయాసం మేము ఉంటుండగా మీరే మిమ్మల్ని ఆశ్రదించండి మీ ఆమోదు తీసుకొని మేము ముందుకు పోవాలా ఆయన మీరు ఎక్కడ అవకాశం ఉండక మేము పోవాలా సహాయపడండి గొప్ప దైవానికి వనాలు ఇస్తే ప్రతిద మీ సందులు మేము కనిపెట్టుకోవాలా అయినా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభావ రాత్రంతా ప్రార్థించేవారి అయినా ఉదయం అంతా నుంచి బయలుపరిచిన పతిదీ అమలు పరిచేవాళ్ళు కాబట్టి ఆ రీతిగానే మీ మీ సేవ జీవితం కొనసాగింది ప్రభావ కాబట్టి నేను మూడున్నర సంవత్సరం సేవ చేసినా కానీ ప్రభావ ఈ లోకాన్ని మీరు తలకెన్నీలు చేసిన ప్రభావా అలాంటి ప్రార్థన శక్తి కలిగి ప్రతిదీ ప్రార్థనలు మీరు కనిపెట్టుకొని మీతో మీరు సంభాషించాలా మీతో మీరు మాట్లాడాలా మీరు బయలుపరిచేవాటి అన్నింటిని ప్రభావ అమలు పరచుకోవాలా ప్రవా పాత నిబంధన ప్రవక్తలందరూ ఆ రీతి జీవించినారు కొత్త నిబంధనలు ఆ రీతిగా జీవించినారు కాబట్టి ఈరోజు సేవా జీవితం అది లేదు ప్రవ్వ ఏదో రెడీమేడ్ గా చెప్పుకొని పోతున్నారు వాక్యాలు కానీ ప్రభావా అందులో ఆత్మీయ సత్యం గ్రహించని స్థితిలో ఉన్నారు మేము ఆ రీతి ఉండకుండా మీ నుంచి మేము మా ఉపదేశంలో గాని మా ప్రవర్తనలో గాని మా చూపుల్లో కాని ప్రతి దశలో ప్రవ మే పో నడుచుకోవాలా ఆ రీతిలో మీరు మాకు సహాయపడని ప్రవా ఆయన మేము సంపూర్ణ టూ మేము సాగిపోవాలి ఇంకా సంపూర్ణం కాలేదు ప్రభావా దీన్ని దిన్న మేము అవ్వాలని మేము ప్రయాసపడుతున్నాం మీరే ఆ ప్రయాసం నడిపించండి ఓ ప్రభా నా తండ్రి నీకు వందాలిసా మీరు మాకు సహాయకు నడిపించమంటూ గొప్పదేవా నా తండ్రి మా తలంపులు మా ఆలోచన సంస్థను కొట్టివేయండి మీ తలంపులు మేము చోటిస్తున్నాం మా ప్రతి ప్రవర్తనలో మీరు ఉండాలా ప్రభావ ఒకవేళ మా ప్లేస్లో మీరుంటే ప్రభావ ఏ రీతిగా మాట్లాడతారు ఏ రీతిగా హెచ్చరిస్తారో కూడా మేము ఆ రీతిని ఉండాలా కాబట్టి ప్రతి దశలోనైనా మీరు చెప్పినారు ప్రభా నా తండ్రి మేము ప్రేమతోనే ప్రకటించాలని చెప్పినారు మీరు అంతగా రిక్తంగా చేసుకున్నారు ఈ లోకంలోకి వచ్చి తగ్గించుకున్నారు విధేయత చూపించినారు ప్రతి దశలో మేము విధేయత చూపించాలా అలాంటి మీ మనసు మాకు అనుగ్రించండి మీ ప్రేమ మృదయం సమృద్ధిగా కుమ్మరించమని ప్రధిష్టమైన గొప్ప దేవానికి వర్ణాలేసయ్య మీరు మా కొరకునైనా మీరు బలిగాను అర్పణ అర్పించుకున్నారు మరణపు వాసన ఉన్న మాకు ప్రభావ పరిమళ వాసన మీరు అనుగ్రహించినారనైనా అది మేము అనేకులకు విస్తరింపజేయాలా వ్యాపింపజేయాలా మేము పరిమళిస్తేనే ప్రభా అది ఎద ప్రభా ఆ రీతిగా పరిమళించాలంటే మీకు మరణ భూస్థాపన పాల్గొందాలా మీరు ఎట్లా జీవించిందో ఏ రీతిగా ఉన్నారు ఆ అది ఎదజెల్లగలం ప్రభావ అవులు సువార్థకులు అందరూ ఆ రీతిగా చేసినారు అందుకే ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు అక్కడ కాబట్టి ఆ ధైర్యంగా మేము కూడా చెప్పాలా ఆ స్థితికి మేము ఎదగాల ప్రవ్వా మీరే సాయకులన్నైనా గొప్ప దైవానికి వర్ణాలు వాక్యందరం మనతో ఎంతగానో బలపరుస్తున్నారు అడుగు అడుగున ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారని ఆయన వాటి అన్నిటి మేము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా మా హృదయంలో అవలంబించుకోవాలా ప్రవ్వా బైబిల్స్ దొరికే కాలం ప్రవ్వా దొరకని కాలంలో ఉంది ఉన్నాం ప్రభావ ఆయన ఇప్పుడు బైబుల్ అందుబాటులో ఉంది కానీ కొన్ని రోజులు పోతే బైబుల్ కూడా దొరకదు ప్రభావ కాబట్టి ఈ వాక్యాలన్నింటినీ మా హృదయంలో భద్రపరుచుకోవాలా మా హృదయంలో నింపుకోవాలా ప్రభావస్ కట్టుకోవాలా మా మా దేహం అంతా నింపుకోవాలా ఆ రీతిగా మీరు సహాయపడండి నెమ్మది వేసుకోవాలా ప్రభావ ఫలించాలా అభివృద్ధి పొందాలా ఓ ప్రభా ఈ లోకంలో ఒక లీడర్ లాగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ఆ లీడర్షిప్ మీరు మాకు ఇచ్చినారు ఈ లోకంలో కాదు ప్రభా కాబట్టి మేము అనేకుల్ని ప్రభా మోసేలాగా అయిగుప్తు నుంచి బబులో నుంచి ప్రవ మ మేము నడిపించాలా పాలు తేను దేశానికి పరలోక రాజ్యానికి నడిపించాలా ఆ రీతిగా మేము ప్రయాసపడాలా ప్రభావ మీరు మమ్మల్ని నడిపించి బలపరచండి ప్రభావ శత్రు బలం మీద మీరు మాకు అధికారం ఇచ్చిన ఏ నిమిషాలు మేము అనుమానించం భయపడం ప్రభావా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా గాని ప్రవ ఎవరు ఏమనుకున్నా గానీ ప్రవ నా తండ్రి ఏసయ్య మేము మేము పోలి నడుచుకోవాలా ప్రవ ప్రార్థన చేస్తున్నారు తర్వాత తిరిగి మళ్ళీ అవమానిస్తున్నారు ప్రవ అనుమానిస్తారు మీరు కార్యం చేస్తారు లేదు ఈరోజు క్రైస్తవ జీవితంలో సేవా జీవితంలో ఆ రీతిగా తయారైపోయింది ప్రభా కాబట్టి మీరు అన్నారు ప్రభా మీ విశ్వాసం ఎక్కడని కాబట్టి మా విశ్వాసం మీలోనే ఉండాలా ప్రభా ప్రతి దశలో మేము జయించాలా ఏ రీతిగా జయించాలో ఎన్నో విధానాలు మీరు మాకు నేర్పించినారు కాబట్టి వాటిని మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రభావ విశేషమైన అద్భుతాలు చేసినారు నేను గొప్పదేవి ఇంకా ముందు కూడా మీరు చేస్తారు ప్రభావ కాబట్టి మేము ఆ రీతిగా మేము ప్రాక్టీస్ చేయాలా ధైర్యంగా మేము ముందుకు పోవాలా వాకింగ్ చెప్పిన మనోజర్ మీరు దీవించండి ఆశ్రదించండి ఇంకా అనేకమైన విషయాలు బయలుపరచండి నూతన అభిషేకం దయచేయండి పర్లోకొక జ్ఞానం అనుగురించి మీ కొరకు సాక్షులు పెట్టుకొని ప్రదర్శిస్తే అందరూ ఆశ్రయించారు నూతన జ్ఞానం నింపండి మీరు అక్కడ తొరగుని మీరు సిద్ధపడాలి అనేక మీరు ప్రతి చోట మీ కొరకు పెట్టుకొని మీరు అక్కడ సిద్ధపచ్చుకోమని తర్వాలో రాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామృష్టం తండ్రి ఆమె పరిశుద్ర ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాభా నీకు లెక్కలేని వాదనాలు కృతజ్ఞతలు పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభావ వేలాది దుద్ధలతో కూడిన మహోన్నతమైన గొప్ప దేవా నీక్య స్తో దేవాభ మరి వాక్యం చిత్ర ప్రభా మీరు మా దుద్ధాల చిత్రం మాట్లాడేందుకు నీకు వందనాలు తండ్రి దేవాయేసుప్రభా మరి ఈ లోకాన్ని మేము ప్రేమించదు ప్రభా ఈ లోకం నుంచి ప్రభావ మేము వేరైపోవాల ప్రభావ దేవాయచప్రభ ఆత్మీయమైన జీవితంలో మమ్మల్ని నడిపించని ప్రభా దేవాయిచ ప్రభా నీతి రాశా జీవకుండా ప్రభా మాలో ఉంటే తీసుకోండి ప్రభా దేవాయప్రభ మా కళ్ళని స్వస్థపరచండి మా హృదయాలను స్వస్థపరిచని ప్రభా దేవాయప్రభ మరి మీరు చెప్పింది ప్రతి ఒక్కటి మేము అనుసరించిన బిడ్డలుగా మాకు తయారు చేయని ప్రభా దేవాయిచు ప్రభా ఆత్మయమైన జీవితంలోకి మమ్మల్ని నడిపించని ప్రభా నీకే స్థూతం నీకే వెళ్ళాలి తండ్రి దేవాయచ ప్రభా నీకు ప్రభా మేము విధి దగ్గర మేము నడుచుకోవాలి ప్రభా నీ యొక్క ప్రేమలో మేము వరదలాలా ప్రభ దేవాయ ప్రభా యొక్క ప్రేమ మేము ధరించుకోవాలి ప్రభావ దేవ మీరు ఎంతో తగ్గించుకున్నారా ప్రభా మా కొరకు ప్రభా ఎంతో ప్రభా అది తగ్గించుకుని ప్రభా సిల్వ పొందిన ప్రభా మరి మీ యొక్క పదమల శ్రీవాస అనేక ప్రభావ తెలియచేసిన ప్రభా అదే రీతిలో ప్రభా మేము కూడా తెలియచేయాలి ప్రభా దేవాని యొక్క వాక్యం మా రుదంలో మీద రాయబడి ఉండాలా ప్రభా మేము మర్చిపోతే ప్రభావ విన్న వాక్యాల ప్రభా మా రుద్యంలో ప్రభా దేవా ప్రభా కళ్ళతో ప్రభా ఏది చూసినాం కదా ప్రభా అది మేము వాటిని చూసి కష్టపడితే ప్రభా అది వ్యభిచారమైన అన్నారు ప్రభా కాబట్టి ప్రభా మా కళ్ళ ద్వారా ప్రభావ మేము ఎలాంటి పాపంలో చేయదు ప్రభా ప్రభావ మా కళ్ళను స్వస్థపరచండి ప్రభావ దేవా నీకే స్థౌతం నీకేమన్నారు తండ్రి దేవా ప్రభా ప్రతి ఒక్క వాక్యం ప్రభా ఈనం వాక్యాన్ని ప్రభా మేము మా యుద్ధంలో నాట పచ్చుకోవాలి ప్రభావ అమలు పరుచుకోవాలి ప్రభా అనేకులకు మేము ప్రకటించే వారి లాగా ఉండాలి ప్రభా నీ ప్రభావ ఆ విధంగా మేము తయారు కావాలా ప్రభా ఇం యొక్క జ్ఞానం చేత మాకు ఎందుకంటే ప్రభా మాకున్న ప్రతి ఒక్క సొంత తలపులు మా ఆలోచనలు అన్నింటినీ వేసే ప్రభా నీ యొక్క తలపులచేత మాకు నడిపించండి ప్రభా దేవాయ ఎందుకంటే ప్రభా మా తలంపులు మీ తలంపులు వంటి కావాలన్నా ప్రభా అందుకే ప్రభా నీ యొక్క తలంపులతో మమ్మల్ని నడిపించండి నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభా నీకే స్తౌతున్న నీకేమన్నా దేవాయచ ప్రభా ప్రతి ఒక్కటి ప్రభావ మేము కరెక్ట్ జీవించాలి ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క అభిదేతను తొలగించి బ్రమ కలిగే మేము నడుచుకోవాలి ప్రభా మాలో ఉన్న కోపాన్ని ఇంకా ఏదన్నా తీసుకువెళ్ళి బ్రహ్మ ఈ మూడు మా బుద్ధంలో ఉండదు ప్రభా దివ నిన్నే స్థుతించి నిన్నే ఆరాధించి బిడలుగా మేము తయారు కావాల ప్రభావ దివాన్ని యొక్క రాత్రి చాలా తూరలో ఉంది ప్రభా అనేకులకు మేము ప్రకటించాలంటే ప్రభావ మాకు సేవ జీవితం యొక్క నడిపించండి ప్రభావం ముందు అడుగు వేయాల ప్రభా ఎవరికి మేము భయపడద్దు ప్రభా ఏసీ మేము ధైర్యంగా నుంచి వస్తా ప్రకటించాల ప్రభా ఎందుకంటే ప్రభావ వాక్యాల ప్రభావ మా దే ప్రభావి ప్రభా యొక్క నామం ప్రభావ మరి ప్రతి ఒక్క దాంట్లో మీరు మాకు విజయం దయచేస్తే ప్రభావికు వందనాలి దివా ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి ఆశీర్వాత నింపని మరి ఇంకా ఎంతో మంది ప్రభావ అనేక రోగాల చేత బాధపడుతున్న ప్రభావ వారిని అందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ ప్రతి గాయని తూచివేసే దేవుడు ప్రభావం ప్రతి ఒక్క బిడ్డ నీరు సన్నిధికి రావాల ప్రభా ప్రతి ఆత్మ ప్రభా నించి గనపరచాల ప్రభావ ప్రతి ఒక్క ఆత్మను దృష్టించి వారిని కాపాడండి ప్రభావం నీకు ఎవరన్నా దేవాయచు ప్రభా మరి ప్రభా ఆ వాక్యం ఇచ్చి చెప్పినారు ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మనే ప్రభావ మాకు ఆధనకంతగా ఉండేది అనిపిస్తుంది కాబట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావ మేము దారాలుగా పొందుకోవాలి ప్రభా దిన మేము పొందుకోవాలి ప్రభా నూతన బలము నూతన శక్తి చేత మేము నింపబడాల ప్రభా తండ్రి దేవ వాక్యాల చేత ప్రభావ మీరు మా రుజుల చేత ఎంతో మాట్లాడేందుకు నీకు పొందాల ప్రభావ మమ్మల్ని బలపరిచినందుకు నీకు తండ్రి దేవాయచ ప్రభావ మరి నీ బిడ్డల మీ ఉంది ప్రభా అనేకులకు ప్రభా నీ ప్రకటించాలి ప్రభావ దేవ పౌలు ఏ విధంగా అయితే ప్రభా యొక్క చువాత ప్రకటించిన ప్రభా అనేక సంఘములకు ప్రభా అలా మేము కూడా ప్రకటించాల ప్రభా దేవ మమ్మల నడిపించండి ప్రభా మేము నిలబడతాం యొక్క శక్తిని యొక్క బలముత మమ్మల్ని నడిపించండి ప్రభా ఇంక స్తోత్రం నీకు వదలతండి ప్రతి ఒక్క బిడే మీరు దీవించండి ఆశ్రం చేత మరి వాక్యం చెప్పిన మనజ్రతను కూడా ప్రభా దీవించి ఆశ్రయించేత నింపు ప్రభా యొక్క జ్ఞానం చేత నడిపి నూతన బలము శక్తి చేత నింపండి ప్రభా ద అనేకలకి నొక్క చువాత అనేక ఆత్మల్ని సన్నిధికి నడిపించే బిడ్డగా తయారు చేయండి ప్రభా దేవారు తన కుటుంబాన్ని మొత్తం దీవించి ఆశ్రించి తను ప్రభా దేవారు అభియాన్ని తెలియబడి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి హృదయం ప్రతి ఒక్క వాంశాన్ని మీరు తీర్చని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీరు అభిషేకించే ప్రభా నీ ప్రభా మరి బార్డర్స్ విషయంలో ప్రార్థించడం ప్రభా మరి బార్డర్స్ మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దండి ప్రభా మరి ఒకరి పట్ల ఒకరి సమాధాన కలిగి జీవించే బిడ్డగా తయారు చేయండి వారి కూడా యొక్క సువార్థ అందబడాలా ప్రభా ఏ స్థావుతం నీకు ఉండాలి తండ్రి దేవాయ్ ప్రభావం మరి నీ యొక్క రాకరికి ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడాలే ప్రభావ మరి మేమంతకుడు ప్రభా యొక్క పరిశుద్ధత గుంపులో ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రభావ మరి మీరే మాకు సాహించేసి ప్రభాని యొక్క పరిశుభ్రత మమ్మల్ని నడిపించుకోమని మరి నీ యొక్క హస్తం మాకు తోడించి నడిపించమని ఈ యొక్క రాకడికి మీ అందరినీ సిద్ధపరచుకోమని ఎత్తు కూర్చున్న నామంలో ప్రార్థండి ఆమె చూద్దాం విశ్వప్రభ ఇంతవరకు వారకు నన్ను వంద ప్రార్థనా సభల పరిచయానికి వంద నిశ్వభ నాదివాళ్ళతని నాదివాలో మహా మహాకృప అలలియా నాదివా వైరస్ బడ్డీ వాళ్ళకు అలలియా కేర్ కు అందరికీ ఫ్యామిలీ కుమిలి కుటుంబంకు దేవుని కృప సమాధానం సదాకాలం తోడు కాక అమీన్ దిలీప్ గారు గారు మనోజ్ గారికి అందరూ ప్రేజ్ రావడం